పరిశుధుల ప్రేమల దేవాకులు పలుతండి దేవాయ శ్రభ నీ కెక్కల దినాలు కృతజ్ఞత స్థుతులు స్థుతాలు ఫలని రజ పరిశుద్ధులకు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి పొందడం దేవాయ సుప్రభ ఇచ్చిన దినాన్ని బట్టి ప్రభా ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తున్నదండి నీ యొక్క ఆత్మకారం చెరిగించండి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభావ దేవాయప్రభ మరి దినది బుడు ప్రభావ నీరు ఎదిగింపబడేటప్పు అనుగ్రహించండి తండండి ప్రతి వాక్యలో ఎవ్రీథింగ్ గుడి ప్రభావ మేము వాటి విధంగా మేము నడుచుకుంటే మనకు అని చెందండి దేవాయసూ మరి ఈ యోగంలో ఎక్కడ చూసినా గలిబిల్లి కానీ ఏసు ప్రభా ఈ యొక్క గలిబిల్లి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని ప్రభా పరిశుద్ధతలో ప్రభా మీరు ముద్రించుకున్నందుకు నీకు లెక్కలుగా మొదలవుతుంది దేవాయేస ప్రభ ఎవ్రీడే గుడి ప్రతి వరకు నీ యొక్క సువాత ప్రభా దేవాయసు ప్రభా మీరు ఇచ్చిన ప్రతి ప్లాంట్స్ మేము నేరవేర్చాలా ప్రభావ ఆ విధంగా మేము జీవించటకు మాకు సాయం అనుగ్రహించండి దేవ మా ప్రతి బలహీనం గద్దించి కొట్టివేసి ప్రభావం దేవాయసు ప్రభావ మేము ఆత్మీయంగా ప్రభావ ఎదిగింపబడుటకు మాకు సాయం అనుగ్రహించండి దేవాయసు ప్రభావ లోకం వైపు చూడకుండా ప్రభావం మేము పైన ఉన్న వెతుకుటకు మాకు సాయం అనుగ్రహించండి సుప్రభా నిలక్ష్మైన జీవితం నుంచి కూడా ఇచ్చండి దేవాయసు ప్రభావం ప్రతిదీ కూడా ప్రభావ మీ యొక్క మమ్మల్ని సన్నిధి ప్రభా మరి తీసుకురమ్మని ప్రార్థిస్తుంది ప్రతి బిడ్డను కూడా ప్రభా ఏ సాయం మంది రాలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా వారిని కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభా దేవాయసు ప్రభా ప్రతి యొక్క సన్నిధిలో అటెండ్ కావాల్సిందే ప్రభా ప్రతి వాక్యం వినాల్సిందే ప్రభా దేవాయసు ప్రభా యొక్క వాక్యం మాకు ఇచ్చినందుకు నీకు వన్నా ఎందుకంటే ప్రభా ఇలాంటి సమయం లేదు ప్రభా ఇక్కడ చూసిన కానీ మీరు మాకు అనుగ్రహించిన యొక్క సమయాన్ని బట్టి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క వాక్యాలన్నిటిని బట్టి నీకు వందండి ఈ టైంలో కూడా ప్రభా మీరు రన్ చేపిస్తున్నందుకు ప్రభా యొక్క కృపా కార్యక్రమం ద్వారా ప్రభా దాన్ని బట్టి నీకు వందండి దివాయి యొక్క కొని కొనసాగించింది ప్రభా మాకు ఎంతో విలువైనది కాబట్టి ప్రభా వేసే మాకు సాయంశాన్ని ముందుకు నడిపించండి ప్రతి మీరు మాట్లాడింది ప్రభా పాటల ద్వారా వాక్యం ద్వారా నేను మాతో మాట్లాడే పాట ద్వారా మాయమ పొందని ప్రతి బిడైన కృపలో జ్ఞాపకం చేసుకుని యొక్క పరిశుభాత్మజీత నడిపింపు దయచేయమని యేశో కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాను అండి భక్తుల చేదాము ప్రభు చేలన్నిటిని భక్తుల రా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటిని అడిగి ఉహించు వాటి కన్నా మరి అడిగి ఉహించు వాటి కన్నా మరి సర్వము చక్కగ చేసే గజేసే భక్తుల రా స్మరీ చేదము ప్రభు చేసి మేలు ని స్త్రీయే సే మనస్థిరస్తండి మాహలూరుడు స్త్రీయే సే మనస్థిరస్తండి మహాబలూరుడు సర్వము చుతనహాస్తముదు సర్వము నీచెను తన హాస్తము ఎంతో దయగలవాడు సర్వము నీచెను తనహాస్తముతూ ఎంతో కృపగలవాడు భక్తుల రా ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తుల స్మరించము ప్రభు చేసిన మేలులన్నిటిని గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే గాలి తుఫానులను గాదించి బాదలను తొలగించే శ్రమలలో మనకు తోడై ఉండి శ్రమలలో మనకు తోడై యలు పరచె తన జయమున్ శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచె తన జయమున్ భక్తుల రా స్మరీంచేదాము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరీంచేదాము ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవ నదిని ప్రవహింపజేస్తే సకల స్థలం బులయందు జీవ నదిని ప్రవహింపజేసే సకల స్థలం ఆత్మల తెచ్చే లెక్కకు ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుండు లెక్క గుమించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుండు భక్తుల రా స్మరీంచదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరీంచదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఆ పోస్తులు తికులను ఇ ఆ పోస్తులలు ప్రవతలను సువార్తికులను ఇచ్చే సంగము అభిరుద్ధిని చెందుటకు సంగము అభిరుద్ధిని చెందుటకు సేవకులందరినీ చే సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ చే భక్తుల రా స్మరీంచేదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరీంచేదము ప్రభు చేసిన మేలులన్నిటిని మన పక్షమున తానే పోరాడి సైతాను ఓడించే మన పక్షమున తానే పోరాడి సైతాను ఓడించే ఇంత వరకును ఆదు కొనెనుగా ఇంత వరకును ఆదు తన మా హత్యము జూపీ ఇంత వరకును ఆదు కొనెనుగా తనహత్యముజూపి భక్తుల రా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటిని ఈ భువి అందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కోరకే ఈ భువి అందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కార్పించు కొనెదము మనమాయన కార్పించు యన ఆశయమది మనమాయన కర్పించుకునేదము ఆయన ఆశయమది భక్తుల రా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటి కొంచము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై కొంచము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై గనుక మనము నడుచు కొనెదము గనుక మనము నడుచు కొనెదము ప్రభు మార్గములా ఎందు నుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములా ఎందు భక్తుల రా స్మరీంచేదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరీంచేదము ప్రభు చేసిన అడిగి ఉహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా సర్వము చక్కగజేసి భక్తుల రా స్మరీంచేదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరీంచేదము ప్రభు చేసిలన్నిటిని ప్రభు చేసిలన్నిటిని హెలు ప్రైజ్ ఆర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ బ్రదర్ ప్రైజ్ ఆ మరి జాన్ బ్రదర్ వచ్చారు లేదా మీరు కనుక్కుంటారు ఒకసారి అంటే తీసి రా తీస్తే ఒకసారి ప్రారం దాని వల్ల తొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చిన నుంచి మనం చూసుకుందాం పనులు మూసుకోండి అందరికీ ప్రారం చేసుకుందాం చూద్దాం గొప్ప చేస్తాం దాన్ని ఈ కోసం మాకు ఇస్తున్న శ్లోభం పిల్లలుగా మొత్తం మాట్లాడింది రాజా ఇందరూ సత్యం గాయించాలా దాన్ని పట్టుకొని నడవాలి శ్లోభం అనేక నిమిషపక్షలాగా మీరు మాకు సాయన్ లేదు చేసి మీ రాకడం అనేక నిషి పక్షులుగా మీరు మాకు సాయన్ వేసి మీరు అవదామని ప్రభువా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గు చేత ముఖ వికారము చెందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి దానిని బట్టి నువ్వు సకలములకు మమ్మను తరిమితివి ఇరుశల్యములోను యుదయ దేశములోను నివసించుచు స్వదేశులుగా ఉన్నట్టియు పరదేశ పరదేశవాసులుగా ఉన్నట్టు ఇస్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది మనం పదిహేడు ఫస్ట్ నుంచి చదువు ఇప్పుడైతే అక్కడి నుంచి చదువుదాం మనం ఇప్పుడైతే బట్టి ఈ దాసుడైనా ఈ దాసుడు ప్రారంభ ఇక్కడ ధాన్యాలు ఏమంటున్నారు చూడండి దేవునికి ఇక్కడ అంటే దేవునికి ఎక్కడ ఏం చూసినా ఇలా పగడేటట్టే పాలన చేస్తారు బలవంతంగా నాకు ఎందుకు చేయలేవు ఎంత ఆయన ఎంత దేవుడు ఆయనతో దర్శించి మాట్లాడినా ఎంత ముఖాముఖిగా మాట్లా ఆయన పాలనకి జవాబు వచ్చినా సరే కానీ ఆయన రిక్వెస్ట్ చేసినట్టే మాట్లాడుతుంది కొంతమంది ఏం చేస్తారంటే చేసేయాలి నాకు నాకు ఈ అయితే లేదు నాకు ఆ అయితే లేదు మీ దగ్గర ఉండి పాలన చేసినా నేను గంటల గంటలు పారాన చేసినా గంటల గంటలు అది కదా జవాబు రాకుండా జవాబు వచ్చినా ఎట్లా ఉండాలి మన ప్రార్థన అంటే బతిలాడినట్టే ఉండాలి తెలుసు ఒక యజమాను ఒక దాసులు ఎట్లా కదా ఒక అప్పు తీసుకోకపోతే మన అప్పానితో మాట్లాడతాము అంటే తగ్గించుకొని ఇక్కడ చూడండి ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాయన దానీయులు కదా ఆయనకు తెలుసు ఉన్నది ఆయన ప్రార్థన దేవుడు తెలుసు కానీ ఇంకా బతిలాడుతున్నాడు తగ్గించుకొని మాట్లాడుతుంది కదా చదవండి దిలీప్ గారు సరే ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి దాసుడు చేయ ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి కదా ఇక్కడ చూడండి ప్రార్థనను ఆలకించి ప్రభువా తగ్గించుకొని మాట్లాడుతుంది ఆ ఎందుకను నేను ఖచ్చితంగా చేస్తున్నాను వినాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం రక్షించుకున్నానంటే మనకు చాలా గొప్పతనం ఏం లేదు కదా మనం మన మన మీద ప్రేమ ఉంది కాబట్టి మనల్ని అది చేస్తున్నాం మనకన్నా తెలివి మంత్రులు ప్రపంచంలో కదా మనకంత డబ్బు గొప్ప గొప్పలు పైస కల్లలు అందరూ ఉన్నారు మంచి మనుషులను కదా డబ్బులను ఏర్పరచుకునే వాళ్ళతో కదా ఆయన చిత్తా అంతే అది చిత్తాంతరం కానీ ఇక్కడ తగ్గించుకున్న మాట్లాడుతున్నాను కదా నీ దాసుడు నేను పాదను ఆలకించు ఆలకించి చదవండి తెలిపి ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన పరిశుద్ధ స్థలముఖ ప్రకాశము చూడండి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నామో అక్కడ ముఖం నీ వెలుగు రాని మీకు అక్కడున్న అందరి దర్శించండి కదా ఎవరికి ఏ సమస్య వచ్చిందో ఎవరికి ఏ బాధలు వచ్చినాయో వాళ్ళకి అవన్నీ నుంచి విడుదల కదా తగ్గించుకొని మాట్లాడుతున్నా కదా ఏం కార్యాలు చేస్తున్నాయని కూడా మళ్ళా పొగుడుతూనే ఉండాలి మనం కార్యం చేయకపోయినా పొగుడుతూనే ఉండాలి మనం ఆయన కాబట్టి ఆయన ఇచ్చినా ఇయకపోయినా ఇచ్చినట్టే మాట్లాడలేదు తెలుసా ఇప్పుడు సపోజ్ నాకే ఏదైనా రోగం వచ్చినా ఏదైనా తోలం వచ్చినా ఏమన్నా నేను నేను బాగున్నా అన్ని చేసిండు కదా అన్ని చేసిండు అని మాట్లాడితే ఆయన నేను ఇయక ముందు కాబట్టి ఎట్లా అయినా సరే ఇలా కదా బతిలాడుకుంటుంది ఇక్కడ దాని బతిలాడుకుంటుంది మా ప్రభువుని కదా ఆయన ప్రజలు నశించుకోవడం ఇష్టం లేదు కదా ఏమంటారు కాపరీట్లా ప్రారంభం చేస్తున్నాడు ఇక్కడ ఒక సేవ కూడా ఇట్లా తావన చేస్తుంది ప్రశ్నించుకునే వారి కోసం నీ గొప్ప కార్యాలను బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము కానీ చదవడం లేదు చదువుతుంది నీ గొప్ప గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించటలేదు చూడండి ఆయన కార్యం బట్టి ఏమో ప్రారంభిస్తున్నాం కానీ నా అంటే చూడండి ధాన్యల్ జీవిత ఎట్లా మాట్లాడుతున్నాడు తగ్గించుకొని అయ్యా మా గొప్పతనం ఏం లేదు నాయన కదా ఇంత నువ్వు చేసిన పనే నువ్వు గొప్పతనం మీకు నువ్వు చేసిన త్యాగమే అండ్ దేవుడి నామానికి మహమకరంగా మాట్లాడుకుని తెలుసా ఇప్పుడున్న మనుషులు ఎట్లా అంటే మేము చేస్తేనే మంచిగా మేము చేస్తేనే మంచి దేవుడు చేయకపోతే మనం ఎంత చేసినా అది విడదాం అది దానికి జవాబే రాదు తెలుసా అన్నిటి ఆయన అక్కడ ఉన్నాడంటే నువ్వు ఒక నిమిషాలు మనస్ఫూర్తి అయ్యి విశ్వాసం పెట్టి చేయి ఆటోమేటిక్ నువ్వు బాగా అయిపోవు ఆటోమేటిక్ నువ్వు బాగా చేసే వేసుకోవు మన సొంత తల్లి ఎప్పుడు బాగా పనికిరాదు ఎక్కడైనా సరే అది ప్లేట్లో కానీ హాస్పిటల్లో కానీ మన వ్యాపారంలో కానీ మన పనిలో కానీ ఎక్కడైనా సరే మన మన ఇండివిజువల్ అయినా సరే మన సొంత తల్లి ఎప్పుడు పనికిరాదు అంటే ఆయన మీదనే ఒప్పేసుకోవాలి ఆయన ఆయన మీ పెట్టేసుకోవాలి అప్పుడే దానికి జవాబు తొందరగా వస్తుంది మన సొంత తల్లి ద్వారా పోయినాం అనుకో ఎప్పటికన్నా ఎక్కడైనా సరే ఫెయిల్ అయిపోవాలి ఇక్కడ పొగుడుతున్నాయన ఎట్లా పొగుడుతున్నాయని నేను చేసిన కార్యాలు బట్టి కానీ నా సొంతగా తెలివి కాదు అని ఏమన్నా తగ్గించుకొని మాట్లాడుతుంది కదా మా దేవా చెవియ్యి ఆలగింపు కదా ఎంత మంచిగా నడుపుతుంది చూడండి కదా దేవ చెవియ్య మా ప్రార్థన ఆలకించి దేవా మరీ తగ్గించుకోండి తగ్గించుకొని ఆయనకి ఎంత చూడండి ఇప్పుడు టక్కు మన వస్తుందని తెలిసినా కూడా ఎంతమంది ఎంత బతిలాడుకుని లేదా మనం కూడా అంతే చేయాలి ఇన్నడు కదా అని చెప్పేసి చేయడానికి వీళ్ళు మనం బతిలాడుతూనే ఉండాలి ఇంకా పొందుకోవటమే ఉండాలి ఇంకా అడుగుతూనే ఉండాలి మనకు మన దగ్గర ఉన్నది ఎంత కాదు ఇంకా డబల్ డబల్ వస్తున్నా ఆయన దగ్గర దగ్గర ఎంత ఇచ్చిన కొంతేనే కానీ ఇంకా మనం పొందుకొనికేనే ప్రయత్నం ఇంకా మనం విడుదల కోసమే ఎంతమంది నశించుకోతురు లేదా ఎంతమంది బాధపడుతురు రోగాలతోటి పైసలు లేక అప్పులతోటి ఎన్ని లేక కదా కరెక్ట్ మార్గం లేక కరెక్ట్ సత్యమైన మార్గం లేక టేస్ట్ ఒక తెలియక హాస్పిటల్ కానీ యాక్సిడెంట్ కానీ ఇన్ని వాక్యం కూడా సత్యమైన వాక్యం అర్థం కాక కొంతమంది రకరకాలుగా రకరకాల బాటలో వెళ్ళిపోతారు కదా మొన్న పశుధ్ర ఒక వాక్యం కరెక్ట్ లేకపోతే మందస్తు ఎగిరిపోతుంది కదా ప్రాణించే వాళ్ళు కరెక్ట్ లేకపోతే ఎట్లా మారుతారు మారలేరు కదా ఎందుకని తగ్గించుకొని మాట్లాడుతున్నాను తగ్గించుకొని ప్రారం చేస్తున్నాను ఆలోచించాను ప్రభువా మన సొంత తెలివి కాదు నీ తెలియదు నీ అంత నీ గొప్ప కార్యమే అంత నీదే ప్రభువా మొత్తం నీ నామాంటే మా కదా కాపరి కరెక్ట్ లేకపోతే మందలు ఎగిరిపోతుంది కాపరి కాపరి స్థిరంగా ఉంటే కాబట్టి కూరలు ఎక్కడ తీసుకుపోవాలి ఏడ మేత ఉంది ఏడ ఉన్నాయి ఏడ మనిషికి కదా ఏ నామో స్వస్థత కలుగుతుంది అని కాపరి చూపిస్తేనే ఆ ఉచలకు అర్థమవుతుంది లేకపోతే ఆయన తప్పుడు ధరలు అని అనిపిస్తే తప్పుడు ధరలు వెళ్ళిపోతుంది సేవ మొత్తం తగుదారులు కాబట్టి ఇక్కడ తగ్గించుకొని మాట్లాడుతుంది తగ్గించుకొని అన్ని తగ్గించుకొని చేస్తున్నాయని ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ప్రభు నామంటే మనం కలిగేటట్టే చేయాల మనము బ్రదర్ చదువుతున్నాను అన్న మా దేవాయోగి ఆలకింపము నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన నీ పట్టణము మీదకి వచ్చిన నాటికములు నీ పేరు పెట్టబడిన పట్టణములను దృష్టించి చూడము చూడండి శ్రమ వచ్చింది కాబట్టి ప్రభువా నువ్వు నా నీ పేరు నువ్వే పేరు పెట్టినావు ఇక్కడ నువ్వే నన్ను రక్షించుకున్నావు నువ్వే కుటుంబాన్ని రక్షించుకున్నావు నువ్వే ఇక ఇక రక్షించుకున్నావు మళ్ళా సంఘం మీకు వచ్చింది కదా క్రమ వచ్చింది ఆపద వచ్చింది ప్రభువా ఇక్కడ దృష్టి పెట్టు కదా తుడిచివేయమంటుంది కదా శ్రమను కొట్టివే ప్రభువా కదా చూడండి ఎంత తగ్గించుకుంటా ఎన్ని మూడు సార్లు పాలన చేస్తాడు మూడు సార్లు ఎన్ని ఎన్ని గంటలు పాలన చేస్తాడు దానియల్ బ్రదర్ లేదా మూడు అండి మనం కూడా అట్లే ఉండాలా మనం ఒక సేవ కూడా ఎట్లా పాలన మనం కూడా అట్లే మన ప్రార్థనకి జవాబు రావాలంటే మనం ఎక్కువసేపు గడుపుతూనే వస్తుంది ఇప్పుడు ఎక్కడైనా సరే నువ్వు పనిచేసే దగ్గర ఒక గంట సేపు జీతం ఇస్తాడా ఆయన పెట్టినంత సేపు పనిచేసిన జీతం ఇస్తాడు దానియల్ కూడా అట్లే చేస్తుండే ఆయన పెట్టినంత దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు ప్రార్థన చేసేదానికన్నా మనం కొంచెమే వేసి జీతం ఈమెంట్ ఈడైనా ఆయన టైం ఎంతైతే పెట్టిందో అక్కడ ఆ టైం ప్రకారం మనం చేస్తేనే మనకు ఫలితం వస్తుంది జీతం వస్తుంది ఇక్కడ కూడా అంతే మనం ప్రార్థన టైంకు ఇంకెక్కువ టైం చేసుకోవాలి గంట కాదు రెండు గంటలు కాదు మూడు గంట అవసరమైతే ఎంతసేపు అని చేసుకుంటూనే ఉండాలి ఇక్కడ ప్రార్థన కడ టైం లేదు ఇంకా ఈ ఏమంటే ఏం లేదు ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అప్పుడు చేస్తూనే ఉండాలి ఏదైతే నేను నా విషయమే చెప్తున్నా నేను బండిని మూతిని కూడా చేస్తూనే ఉంటాను నేను పడుకు డబ్బు వేస్తూనే ఉంటాను నడుచుకునే వదలు వేసుకుంటూ ఉంటా ఎప్పుడు చూడు ఎక్కడైనా చూసినా సార్ ఆయన నామనికి మహిమ వస్తే కదా ఆయన నామకి మైమొచ్చిందంటే ఇంకేం లేదు అక్కడ మనిషి తోటి ఏం నెప్పుడు మనకి ఏం నెప్పొచ్చిందనుకో ఏం నామానికి మైం వచ్చిందనుకో ఆటోమేటిక్ ఆయన మనకి ఆలోచన అవన్నీ ఆయన ఇస్తూనే ఉంటాడు ఆయన అయ్యా నేను ఆయన పెట్టేసినా మీరు పొందుకునే విధానం బట్టి పొందుకోవడానికి వస్తాయి మీకు బతిలాడము ఊరికి అడగడం చూడండి ఆయన పెట్టినలో మనం బతిలాడడం మీద రాయట్ తెలుసా బతిలాడి ఆయన దగ్గర గోజాడి మొత్తం ఎట్లా అంటే ఆయన కాళ్ళ దగ్గర మొత్తం పోయి బతిలాడితే ఆయన ఇంకా కనికరం వస్తుంది ఎక్కువ ఎంత బతిలాడుతుంది ఇక్కడ దాని వేలు కదా అట్లా మనం మన కాళ్ళు కూడా అట్లనే ఉండాలి ఇతరుల కోసం చూడండి ఒక కోసం ఒక పట్టణ కోసం వచ్చే కోసం దాని వేలు కష్టపడుతుంది కదా కదా చదువు క్షమింపు ప్రభువ ఆలస్యము చెవి యొగి నా మనవి చిత్తగించము నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే ఈ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకంటిని చూడండి ఏమంటుండి ప్రభువా ఆలకింపు ప్రభువా క్షమింపు చూడండి దాని తప్పు చేసిందా అక్కడ ఎవరు క్షమించమంటుండి ఎవరైతే ఆయన తిరుగుబాటు చేసిన చూడండి ఎట్లా ఎంత తగ్గించుకొని ప్రాణ చేసి ఉండు ప్రభువా ఆలస్యం చేయకుము చవి మనవి చిత్తగించి బాబు కదా ఎంత తగ్గించుకొని మాట్లాడుతుంది ఎంత తగ్గించుకొని అడుగుని అనేసి కదా మనం తగ్గించుకొని నిజంగా అనుకున్నాను మనం తగ్గించి మనం మాట్లాడాలి మనం విజయం పొందలేదు కదా మనం ఏ విషయంలో అయినా సరే విజయం తగ్గించుకొని అరే సరే తప్పు లేకపోయినా సరే ఓకే తప్పును అదే అయినా తగ్గించుకొని మాట్లాడితే అటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి ముఖ్యంగా ఈస్లో మన దగ్గర ఉన్నప్పుడు అటోమేటిక్ ఏది మా దగ్గరికి రాదు వచ్చినా సరే మనం వీళ్ళని జయిస్తాం కదా మా గొప్ప మా తెలివి ఏం కాదు ప్రభు ఆయడా మా గొప్పతనం ఏం కాదు అంతే గొప్పతనం అంటుంది ఇక్కడ దాని కదా నైన్టీన్ మన రోజు సారి పట్టణము ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటని చూడండి ఘనతను బట్టి పారాయణ చేస్తున్నాం ఆయన ఘనతను బట్టి మన తెలియదు కాదు ఇద మన గొప్పతనం కాదని దాని మన గుర్తు చేస్తుంది కదా ఆయన ఘనతని ఆయన నామానికి మేమని ఆయన చేసిన కార్యాన్ని బట్టి గనక పాలన కదా ఇక్కడ మనం అందరం షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు మనం అందరం కూడుకున్నాం అంటే ఆయన అమౌంట్ బట్టి కదా మన సుఖం తెలియదు ఎప్పటికి పనికిరాదు ఎక్కడైనా సరే నేనైతే చిన్న కష్టం వచ్చిన ఎంత కష్టం వచ్చినా ఫస్ట్ నేను ఎవరికి ఫోన్ చేసి చెప్పాను ఫస్ట్ ఆయనకి వెళ్ళిపోతా తెలుసా ఎప్పుడైనా అంతే మనం ఫస్ట్ దేని దగ్గర వినూపం చేస్తున్నాకనే ఎవరికైనా ఫోన్ చేయాలనిపిస్తే ఎవరికైనా ఎవరికైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాం ఫస్ట్ ఆయన దగ్గర వినూపం చేస్తాం కానీ తా ఫస్ట్ ఆయనకి మనం ప్రారంభ అంశం అనుకో అటు మెటుకో దానికి జవాబు వస్తుంది అప్పుడు ఇంకొకరు కానీ చెప్పుకున్నా అరే కరెక్టే ఫస్ట్ దేవుడు నా బిడ్డ నా దగ్గరనే అడిగింది ఫస్ట్ మనుషులను ఆధారం చేసుకోవాలి ఎప్పుడు మనం దేవుని ఆధారం చేసుకోవాలి ఎక్కడైనా సార్ ఏమిటి ఏ విషయంలో అయిన సార్ కదా అప్పుడే దానికి నిల్వ ఉంటుంది ఆయన నామానికి ఘనత మహిమ వస్తుంది చదువుతున్నాను సార్ ఇరవై జరుగుతుంది చదువుతున్నాను నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతమ కొరకులు నా దేవుడైన యహోవ ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొన దేవుని విజ్ఞాపన చేయచు నుండి చూడండి ఇంట్లో ఎన్నిసార్లు గుర్తు చేసిం ప్రార్థన ఒకటి రెండు మూడు నాలుగు సార్లు గుర్తు చేసినాం తెలుసు నాలుగు సార్లు గుర్తు చేసినాం పదిహేడు నుంచి కూడా ఇరవై వరకు నాలుగు సార్లు గుర్తు చేసింది పార్థన అంటే నాలుగు సార్లు చేసేసినా తెలుసు పాడన నాలుగు సార్లు ఎక్కడ ఎన్ని గంటలు చేసిండు అది మళ్ళా ఎవరు తెలియదు ఇక్కడ టైం రాయలేదు ఎన్ని గంటలు చేసి నాలుగు సార్లు గుర్తు చేస్తుంది కదా పదిహేడు నుంచి ఇప్పుడు వరకు ఇవ్వే వారికి నాలుగు సార్లు గుర్తు చేస్తుంది అంటే ఎన్ని గంటలు చేసాను ఇంత బతిలినాడుకోవచ్చు ఎంత బాధపడొచ్చాను పాలన కోసం వినమని వింటాడని ఇంకా వినాలి నదైని బాధ నా పాలన ఇంకా వెనక కనికెన్ రావాలి తొందరగా ఈ చీడు కొట్టేసాలి తొందరగా చెన్న కొట్టేయాలని ఎంత బతినాడుకుంటు మూడు నాలుగు సార్లు చేసిండు కదా ఆ చేసిన టైం ఎంతసేపు తెలియదు కదా నాలుగు సార్లు చేసిండు పదిహేడు నుంచి ఇరవై వరకు వచ్చారు నాలుగు సార్లు చేసిండు అంటే ఎన్నిసార్లు చేయొచ్చు ఆయన గంటల ఎంతసేపు చేయొచ్చు ఎన్ని గంటలు చేయొచ్చు నశించిపోయే జనాల కోసం ఆయన కోసం కాదు ఇది ఆయన సొంత బిజినెస్ కోసం కాదు సొంత లాభం కోసం నశించిపోయే కోసం ఆయన కదా ఈ జనులు నీ పేరు పెట్టేవాడినంట కదా అందుకే ఈ జనులను నువ్వే రక్షించుకున్న పోవ్వా వీళ్ళకి క్షమ వచ్చింది మళ్ళీ వీళ్ళు చేసిన తిరుగుబాటు కోసం క్షమ వచ్చింది ఇవాళ క్షమించు కదా ఇక్కడ ఇంకా సంఘాన్ని క్షమించుకోవాలా ఇక్కడ జనాలు క్షమించుకోవా అని తగ్గించుకోవడమాట ఆయన కోసం కానే కాదు ఇక్కడ ఇక్కడ ఉన్న సేవకులందరూ అంతే వాళ్ళ సొంత పనుల కోసం ఎవ్వరు దేని మీద బతిలాడుకోలేరు ఇతరుల కోసమే ఎప్పుడే బతిలాడుకోలేదు ఇతరులు నశించిపోతారు అనే తప్ప అయ్యా నాకు నాకు బంగలు కావాలి నాకు ఆస్తి కావాలి ఎవ్వరనలేరు తెలుసు ఇక్కడ మనందరూ తెలుసు ఆ విషయం ఎవ్వరు ఇంతమంది ఇప్పుడు ఇన్నున్న ఉన్న సేవకులందరూ దేవులు వాళ్ళ కోసం కాకుండా ఇతరుల కోసమే పాద చేసిరావు రోగులు ఈ రోగం బాగాలకి ఈ సమస్య పోవాలేలకి ఈ ఆపు బాలేలకి వీళ్ళు రక్షింపబడాలి వాళ్ళు నశించిపోతున్నారు సంఘం నశించిపోతుంది ఆపరిస్థిరంగా లేవడం చెప్పేసి మాట్లాడే తప్ప మాకు ఇ మాకు ఇది కావాలా మాకు అది కావాలని ఎవ్వరు అడగలేదు ఆయన ఇంతవరకు గంటలు గంటలు ప్రార్థన చేసిన ఉపాసాలు ఉన్నా ఒంటరిగా మీ జీవించిన కానీ వాళ్ళ సొంతం కోసం ఎప్పుడు చేయలేదు ఇతరుల కోసమే ఇతరుల కోసమే ఇతరుల కోసమే ఎప్పటిట్లన్నాయి మనం మన కష్టం ఎట్లా మనం ఏం చేయాలి అడుగుంటాం ఇతరుల కష్టం కోసం అట్లా ప్రారం చేస్తే కదా దేవుడు నీ కష్టం తీసేస్తాడు నా కష్టం అందరి కష్టం చేశారు ఎప్పుడు అవతల కోసం పెడితే ఫస్ట్ ఇదే తీసేసాడు వేసుకోదు అసలు గొప్పది ఏడు తెలుసు అనేది ఇతరుల కోసం చేసిండు ఈయనది కూడా నేను తీసేస్తా ఈయన సమస్య కూడా నేను తీసేస్తా ఈయన కొన్న బాధ కూడా నేను తీసేస్తా అని పాయింట్కి వస్తాడు ఫస్ట్ తెలుసు మనం చేస్తే ఫస్ట్ వాళ్ళ మనం చేస్తే మనం తీసేసామంటే వాళ్ళకు కూడా బాగా చేస్తాడు ఎన్నిసార్లు చూడాలి కదా దాని ఎన్నిసార్లు పై నాడుకుంటున్నాడు ఆయన సొంత కోసం కాదు సొంత అవసరాల కోసం కాదు రచించిపోయే వాడి కోసం కదా మన ప్రాణం అందరూ దక్కగా ఉండాలి అందరూ అట్లా చేస్తారు వీటిలో అయితే ఎవరైతే లేరో వాళ్ళ కోసం మనం ప్రాణం చేయాలి కొంత కోసం కాకుండా ఇతరుల కోసం చేసేటట్టు మనం ప్రాణాలు పెట్టాలి అందరూ మనకు మన బాధ్యత అదే వారి కోసం దాన్ని ఎట్లా చేసిండో ఎవరైతే నశించిపోతుారో ఎవరైతే తప్పుదారులు నడిపిస్తారో కాపర్లు మనని కదా వాళ్ళందరి కోసం మనం బాలని అన్ని ప్రాణం చేయాలి భారంగా చేయాలి నిన్న సది ఇప్పుడు కొంతమంది వాక్యం చదువుతారు దాని అర్థమైందో చెప్పలేరు మన సంవత్సరం ఒక సంవత్సరం మళ్ళీ మిమ్మల్ని కొంతమంది చెప్తారు దాన్ని పాటించలేదు మళ్ళా కదా అట్లా మొత్తం ఇట్లా ఈ సత్యం ఎంతమంది గెలిచిన వాళ్ళ సత్యం ఇంకా మనం పాత ఇదే అలా చదువుతారు నేను ఇలాగున్నా మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చు మొదట నేను దర్శనం అతి ప్రకాశ మానుడైన గాబ్రియలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్ల నేను నీకు గ్రహింప శక్తి ఇచ్చుకుంటూ నేను వచ్చి తిని నువ్వు బహుప్రియుడువు గనుక నువ్వు విజ్ఞాపన చేయు ప్పుడు నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవ ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనచ్చు నా దేవుని విజ్ఞాపన చేయొచ్చు మన పాపములు మనమే ఒప్పుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా కాపరి కాపరికి ఎక్కువ బాధ్యత ఉన్నావా నశించిపోయేవారి కోసం కదా మన పాపం ఏకపోయినా చేసినా లేకపోయినా మనం ఒప్పుకున్నట్టే నేను కూడా నాలుగు తప్పుంటే క్షమించుకోవ్వా నా ప్రజల పాపం క్షమించుకోవ్వా కానీ కదా తగ్గించుకొని తప్పు నేను తప్పు వాళ్ళ కోసమే చేస్తున్నాను మాటనే కాదు కదా నాకు తప్పుంటే నన్ను క్షమించుకోవ్వాపరి తప్పు ఉంటే కాపరి క్షమించా కాపరి తప్పు లేకపోతే ఇప్పుడు ఎవరు నశించిపోయేవారు ఎంతమంది ఇప్పుడైతే ఆయన తిరుగుబాటు చేశారు వాళ్ళందరి కోసం ఇలాగ మాట్లాడుచున్నాను ఇరవై కూడా నేను ఇలాగునా మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చు నుండగా మొదట నేను దర్శనమంత చూసిన అతి ప్రకాశ మానుడైన ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను ఆలకించేసి మన ప్రభు మనకు దర్శనం ద్వారా కనిపిస్తున్నాయి ఇంకా ఇంకా సరే అప్పుడు నాతో మాట్లాడాడు ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానీయాలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీవు గ్రహింప శక్తి వస్తాడు కదా మనకి మన తెలివి మన పనికిరా ఏం చేయాలా ఎక్కడ పోవాలా ఏం తినాలి మనం ఏంటంటే ఎట్లా కాపాడుకోవాలా అని తెలివి ఆయన కదా ఆయన తెలుగు తెలియకపోతే మనం ఏమీ లేదు ఆయన సర్వస్వం అనే దగ్గర ఉన్నది సంపద మొత్తం అయిన దగ్గర ఉన్నది పైసలు అయిన ఆరోగ్యమైన సరే క్షమైన సరే ఆయన ఏది లేదు అనేది తెలియదు మనకు తెలుగు ఆయన ఇస్తాడు తెలుగుకి మంద పెడతాడు పుండు ఆయన ఇస్తాడు పుండుకి పెడతాడు రోగం ఇస్తే ఆయన పెడతాడు అప్పు చూపిస్తా సరే అప్పుకు మార్గం కూడా చూపిస్తాడు ఆయన ఏది ఆయన దాటి రాలేదు ఏది ఆయన తనకు ఆయన దానికి జవాబు చేయకుండా ఏది పోదు మళ్ళా ఆయన కనుక అనుభవం రాదు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నీ వస్తాయి మనం అడగడం పొందుకోవడం మనం ఎట్లా జయించడం అనేది మన విశ్వాసం పెడితే అన్ని జయిస్తాం మనం కదా దాని ఎంత తగ్గించుకొని పాలన కదా మనం కూడా అట్లే ఉన్నాం జీవితం కూడా అట్లే ఉండాలి కదా ఆ రామాయణకి ఘనత మహిమ ఎప్పుడు ఆ నామాయణకే ఘనత రావాలా మనుషుల ఎప్పుడు పొందుకోవడం వీళ్ళు అసలు దేవుని దేవుని మెప్పు పొందుకుంటే ఎక్కడ పోయి సార్ నువ్వు జయిస్తూనే చదువుతున్నానండి నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయును ఈ సంగతిని నీకు చెప్పు ఉండవలనని ఆజ్ఞ బయలుదేరి కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించము తిరుగుబాటును తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము చేయుటకును యుగాంతము వరకున్న నీతిని బయలపరచుటకును దర్శనమును ప్రవచనము ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ఈ జనముకును పరిశుద్ధ పట్టణముకును డెబ్బది వారములు విధింపబడిను అన్ని గుర్తు చేస్తుంది ఇక్కడ మన ఎందుకు వచ్చింది శ్రమ కదా నీకు నువ్వు గయించాలా నువ్వు గాయించే దాని ప్రకారం డెబ్బై వారాలు అంటే ఏం చేయాలా ఆయన తిరుగుబాటు చేసినాం అనుకో ఆయన నుంచి తప్పించుకోవడమే వస్తుంది ఇబ్బంది వల్ల కాదు అసలు అది ఎవ్వరు తీసేవారు ఆయన ఆయన కార్యం చేసినా చేయకపోయినా ఆయన ముట్టినా ముట్టకపోయినా స్స్త మార్గంలో చాలి స్వస్త అనునామాలు కావాలి ఇంకో దానికి పోనే పోవద్దు ఇంకో మాట తప్పనే కాకపోతే ఇంకో మాట ఏమంటారు మన రోజులు చాలా రావద్దు నాకు ఏమి మాటనే రావద్దు తెలుసు రావాలంటే స్వస్తి కానీ వస్తాం వేసుకో దగ్గరనే స్వస్తి వినామాలు ఉంటాం రాంగలే పోయి మే పోలే వెళ్ళిపోవడం మనసునే ఉండదు నీ పాడల్ జవాబు వచ్చినంత వరకు దేవుడిని వినుభలు ఇన్నంత వరకు కదా అని నీకు జవాబు ఇచ్చేంత వరకు ఆయన బతికెడుకుంటూనే ఉండాలి సపోజ్ నాకు జవాబు చేయలేదని ఆయన వదిలేసిపోతావా చెప్పండి ఎక్కడ పోలేం మళ్ళా నువ్వు ఎట్టు మళ్ళా అడిగే రావాలి ఎక్కువ తిరిగినా అడికే రావాలి ప్రపంచం మొత్తం సృష్టి మొత్తం ఆయన దగ్గరనే ఉండదు నువ్వు ఎడవే దావుకుంటావు ఆయన కాదని ఎవరి దగ్గర కొద్ది శ్రమ అవుతుంది నీకు ఎవరి దగ్గర కొంత రోగం అవుతుంది నీకు చెప్పలేని రోగం ఉంటుంది చెప్పలేని సమస్య ఉంటుంది ఎవరు తీరుచాలి తప్ప ఎవరు తీరుకోలేదు ఏమున్నా ఆయన దగ్గరనే బతిని నాడుకోరు ఆయన బతిని ఎన్ని గంటలకు ముందుకు అన్ని గంటలు పాలన చేస్తూనే ఉండాలి ఎక్కడ పోయినా రాదు ఈశ్వర దగ్గర తప్ప వేడికైనా విజయం రాదు ఎక్కడైనా చూస్తా రానే రాదు ఎన్ని మందులు తిరిగినా వేస్ట్ ఎంత తిరిగినా వేస్ట్ ఆయన దగ్గరనే స్వచ్ఛత వస్తుంది ఆయన నామూల స్వచ్ఛత ఉంది ఆయన దగ్గర సర్వస్థం ఆయన దగ్గరనే ఉంది కదా మరి ఇక్కడ దాని ఎంత బతున్నాడు పాలన చేసింబో ఎన్నిసార్లు పాలన వేసి ఎన్ని గంటలు వేసింబో మన జీవితంలో కూడా కానీ ఇన్ని ఇంచుమించు సాధ్యమైనంత వారికి మనం చేస్తూనే ఉండాలి అర్థగంట కాదు గంట కాదు ఇంకే కొనే ఉండాలి గంటలు కాదు రెండు గంటలు కాదు అనిపిస్తే ఇక్కడ టైం అనేది లేనలేదు ఇక్కడ ఎప్పుడు దొరికితే అప్పుడు ఎక్కడ దొరికితే అప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ ఉండాలి ఎప్పుడు ఏంటంటే నువ్వు టైంకి లీవ్ ఎట్లా తాగుతావు నీకు ఆకలి అన్నం ఎట్లా తింటావు అట్లనే ఈ తాళందరూ కూడా ఖాళీ ఉన్నప్పుడు చేస్తాను ఖాళీ ఉన్నప్పుడు చేస్తాను ఆకలి దూపైతే నీళ్ళు దాగము చక్కమంది ఆగేస్తాం కదా చక్కమన్నా ఎందుకంటే దూపవుతుంది నీకు కానీ క్షమ వాళ్ళ ఎట్లా క్షమ వాళ్ళు ఎంత ఉండాలి గేమ్ దగ్గర ఎంత బాగుంది మనం ఒక రోగం వచ్చింది సపోజ్ డాక్టర్ కనిపెట్టిన రోగం వచ్చింది రోగం ఎట్లా దూపైతే నీళ్ళు ఆగుతున్నావు ఆకలైతే అన్నం తింటున్నావు అలా రోగం పోవాలంటే ఎట్లా పోతుంది సపోజ్ ఇప్పుడు నశించిపోయే వారి కోసం స్వార్థ ప్రకటించాలంటే ఈ సేవల అనుభూతి నీకు కష్టం అనుభూతి నీకు ప్రార్థనా అనుభూతి ప్రార్థన విజయం వస్తేనే నువ్వు జయిస్తావు చెప్పగలుగుతావు నాకు ఈ రోగం పోయింది సమస్య పోయింది నీకు సమస్య పోతుంది నీకు ఈ రోగం అని చెప్పగలుగుతాం మనం ఎందుకంటే నువ్వు జయిస్తాం మనం జయిస్తాం కాబట్టి మనం గంటలు గంటలు కూచోలేకపోతే ఆయన దగ్గర విజయం పొందుకోలేకపోతే ఎట్లా చేస్తాం చేయలేం కదా అందుకే మన జీవితం కూడా మన బాడీ కోసం ఎట్లా హారం తీసుకుంటున్నామో నీళ్ళు కానీ అన్నం కానీ ఏదైనా సరే టైంకి ఎట్లా వాడుకుంటున్నాము పాలు అంటే ఎంత టైంకి వాడుకో ఎట్లా టైం వస్తే అట్లా వాడుకుంటున్నాయి మీకు విజయం వస్తుంది కదా మరి దానికి మీరు ఎంత కష్టపడ్డా చూడండి ఎంత ఆయన కోసం కష్టపడ్డాది కోసం అయ్యా ఈ శ్రమ వచ్చింది ఈ బిడ్డలకి శ్రమ వచ్చింది నువ్వు పేరు పెట్టిన ఈ బిడ్డలకు నువ్వు పేరు పెట్టిన పోవ్వా మరి మీకు క్రమ కదా ఆ క్షమ నువ్వు పెట్టినావు క్షమించుకోవాలని ఎంత బదులు ఈ కారణం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావం మాసంతో తెలివి కాదంటున్నాను తెలివి ఎప్పుడు కాదు మన గర్వం ఎప్పుడు ఉండదు అసలు కదా ఎప్పుడు తగ్గించుకొని ఉండాలి మన కోసం ఎట్లా టైంకి ఎట్లా ఎట్లా హారం వేస్తున్నాము ప్రార్థన కూడా తెలుసా ఇంపార్టెంట్ ప్రార్థన కూడా మన బాడీలో మన జీవితంలో కూడా టైంకు బట్టలు టైంకు అన్నం టైంకు లేదు టైంకు పని టైంకు పైసలు ఎట్లా చేసుకుంటాం మనం కూడా ప్రార్థన కూడా అంతే ఇంపార్టెంట్ మన జీవితంలో వాళ్ళు కూడా అట్లా చేస్తే మనకు విజయం వస్తుంది ఎంతమంది రక్షించుకుంటారో వాళ్ళని కోసం మనం కూడా ప్రాణ చేస్తే వాళ్ళకు కూడా విజయం వస్తుంది మనకు తెలిసి వాక్యాలని మనం వింటున్నాం చేస్తున్నాం ఎంతమంది అయితే ఇట్లా లేరో వాళ్ళ కోసం మనం ఇదంతా దేవుడు తన వాక్యం దేయించున్నాకరం ముప్పై కొన్ని నెలలు చేసిన వాళ్ళ మాట్లాడుకున్న వాళ్ళ శోభ విన ప్రతి ఒక్కరిని దర్శించి మాట్లాడండి రజ సత్యం గ్రహించాలా దాన్ని పట్టుకున్న పరిశులుగా మీరు మాకు సాయం చేయండి ఎంతో మంది నష్టంచి పొద్దురు వేసుకోవాళ్ళ మేము వాళ్ళతో ప్రకటన ఏమో నీనా వాళ్ళు విడుదల చేయాలో ఇచ్చుకోవా మీరే మాకు సాయం బలంగా తీసుకోవా మొత్తం మీ మీద ఆధారపడా వేసుకోవా మీరే మాకు సాయం వేయించండి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించాల్సించండి సమస్య ఉ తీసుకోవా ఎవరికి బంధ్యతలు వేసుకోవాళ్ళందరికీ మేము నీనా వాళ్ళు విడుదల చేయాలా మీరే మాకు సాయం చేసి సినిమా పథకం దించాల్సించి మీరు అక్కడ సిద్ధపరచుకొని విడుదల Amen. amen thank you brother praise the lord parashuddra vena pandri prema ka anugraham lagina deva prabhu galigina ma prabhu ee dina maina manki stutilu stotramlo chellistunnu prabhu ee udayakaram ninchi eentavarku kuda pandri ee momulu kaachu kaapaduvachina vidanam korike stotramlo ee yogyatle nenu unna pandri sajiluga unchi ee ratrika kala samayam ee sanidha gala gadapudanege milichina dannitram vatte meeku ellari vannaalu krutagnatha stotram chellanu prabhu తల్లి పాటల ద్వారా మా హింపొందరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మీకు బాధనాలు తండ్రి నేను ఆ వాక్యాన్ని కట్టి ఫలింప చేయండి నా ప్రభా ఈ వాక్యాన్ని తగినట్లుగా నేను ముందుకు పోవడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభావ తండ్రి సమయంలో ప్రభావ నిన్న మా ప్రియులను మీ పాదాలు చెంత మొరపెడుతుంటుండగా మీరే జ్ఞాపకం చేసుకు మీ పాదాల చింత మొరపెడుతున్నాను ప్రభావ తండ్రి గొంతులో గడ్డతో బాధపడుతుంటుండగా మీరే జ్ఞాపకం చేసుకోనండి కృప చూపించండి సంపూర్ణ స్వస్థతను ప్రభావ కోరుతున్నాను తండ్రి మీరే సహాయపడమని ప్రార్థిస్తూ కుటుంబం అంతా కూడా తండ్రి మరమనసు పొంది రక్షణ పొంది మీ రాజ్యం సహాయం చేయండి అభిజ్ఞ పాపను బట్టి కూడా తండ్రి మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం ప్రభా ముట్టండి తాకండి పిట్స్ నుంచి మరణారాలు బలహీనతల నుంచి విడిపించండి నైనా సంపూర్ణ ఆరోగ్యం కాయినా ప్రభావ ప్రార్థిస్తున్న తండ్రి దీన్ని మీ నామానికి భయంకరంగా బిడ్డలు స్వస్థ పరిచయం లేవనైతే తండ్రి వేరీగా ప్రభా సుందర బ్రదర్ను బట్టి మీ పాదాలు పెడుతున్నాను లివర్ సమస్యతో బాధపడుతుంటుండగా చెడు వ్యసనాలతో నా తండ్రి నైనా ప్రభావ పీడించబడుతుంది మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి దురాత్మల నుంచి విడిపించండి ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి నేను సంపూర్ణంగా నా తండ్రి మారు మనసు పొంది రక్షణకు తగినట్లుగా జీవించడానికి సహాయం చేయండి నశించపోకుండా కాపాడండి ప్రతి బలహీనత నుంచి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం పద్మ గారిని మీ పాదాల చేత మొరపెడుతున్నాం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి నేను ఆస్మ నుంచి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నా ప్రభావ అనారోగ్యం నుంచి విడిపించండి నా ప్రభావ కుటుంబంతో కూడా మారు పొంది రక్షణ పొందికి మీరే సహాయపడమని ప్రార్థిస్తూ అదే రీతిగా తండ్రి అన్ని గారిని మీ పాదాల చేత మొరపెడుతున్నాం ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి హార్ట్ బ్లాక్స్ తో బాధపడుతుంటుండగా మీ కృప చూపండి సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి కుటుంబం అంతా కూడా మారుమనసు పొంది రక్షణ పొందాలని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే వేరే ఎన్నిక బట్టి కూడా మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం జ్ఞాపకం చేసుకోనండి మంచి అరుగుదలను అనుగ్రహించండి ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి మీ శక్తి మీ బలం అనుగ్రహించండి ప్రభావ సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభావ తండ్రి మీకు ఒక గొప్ప సాక్షిగా తండ్రి మీ నామానికి భయంకరంగా అతన్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను దేవి శిస్టను బట్టి కూడా మీ పాదలు చెంత మొరపెడుతుండగా ప్రభు జ్ఞాపకం చేసుకోనండి కనికరించండి కృప చూపించండి నా ప్రభు తన సర్జరీ విషయంలో మీరే సహాయపడండి తండ్రి సంపూర్ణంగా స్వస్థపరచండి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి అతన్ని తన భర్త కూడా మారుమనుసుకుందని సహాయపడండి ప్రభు ప్రతి బలహీనత నుంచి విడిపించమని ఆయన అతను తాగుడి వ్యసనాల నుంచి విడిపించమని కుటుంబం అంతా కట్టబడి మిమ్మల్ని సేవించాలని మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కలిగిన తండ్రి లక్కి పాపను బట్టి మీ పాదాల చెంత మొరపెడుతున్నాను ప్రభావ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తానుకు బోన్ పెరగకుండా సహాయపడండి ఎటువంటి అసమానతలనైనా బాడీలో ఉండకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం బిడ్డను భవిష్యత్తును దీవించండి ఆశీర్వదించండి బిడనుగా స్వస్థపరిచే మీకొరకే గొప్ప సాక్షులు లేవనెత్తండి సరిత శిస్టును బట్టి కూడా మీ పాదాల చెంత మొరపెడుతున్నాం ప్రభావ తను బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా మీరే జ్ఞాపకం చేసుకోనండి కృప చూపండి నేను నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి మీకొక గొప్ప సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం కుటుంబం అంతా కూడా ప్రభావ మారుమనసు పొంది రక్షణ పొందాలని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా శివదాసు బ్రదర్ బట్టి మీ పాదాలు మూర పెడుతున్నాం ప్రభావ తను కూడా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంటుండగా నేను మీరే స్వస్థపరచండి నేను కనికరించండి కృప చూపించండి మీ గొప్ప మీకొరకే గొప్ప సాక్షికి లాభం ఎత్తమని ప్రార్థిస్తూ తండ్రి దివ్య బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నిన్న మనకి మేము తరమీ పరిచయంలో వాడుకోరండి నేను మంచి జ్ఞానం అనుగ్రహించండి నా ప్రభావ కుటుంబంలో సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం అన్విక పాపను బట్టి మీ పాదాల చెంత మొరపెడుతున్నాం ప్రభావ హై షుగర్ తో బిడ్డ కృప చూపండి నేను నార్మల్ అవడానికి సహాయం చేయండి నా ప్రభావ తండ్రి నేను ఆ భవిష్యత్తును దీవించి ఆశీర్వదించి మీ నమ్మనిక మహమకరంగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నా నాగేశ్వర బదాన్ని బట్టి మీ పాదాల చెంత మొరపెడుతున్నాం తండ్రి లంగ్స్ ప్రాబ్లమ్తో నేను కిడ్నీ ప్రాబ్లమ్తో బాధపడుతుంటగా మీరు సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి కుటుంబం అంతా మారు మనసు పొద్దు రక్షణ పొందాలని సహాయం చేయండి నా ప్రభా మీరేనైనా ప్రతి ఒక్క అంశాన్ని బట్టి మీ పాదాల చింత మొరపెడుతున్నాం ప్రభా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రదించి స్వస్థలు అనుగ్రహించి వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి ప్రభావ మీ సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థి తండ్రి అదే నాయన ప్రభా ప్రపంచం కూడా అలకల్లోలంగా ఉంది యుద్ధ వాతావరణాలు ఉన్నాయి కరువులు ఉన్నాయి ప్రభావ తండ్రి ఎంతో దారుణమైన స్థితిగతులు నా తండ్రి ఈ రోజు లోకం ఉంది ప్రభా నా తండ్రి నేను వరదలతో నేను అల్లడిపోతున్నారు తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోనండి కృప చూపండి నా తండ్రి నైనా ప్రపంచమంతట నాన్న అలజడి ప్రభా ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం ఉంది ప్రభు తండ్రి నైనా యుద్ధానికి సిద్ధపడుతున్నారు ప్రభావ ఇవన్నీ కూడా తండ్రి మీరు ఆకడకు నైనా ప్రభా తండ్రి మీరు ఆకడకు నా ప్రభ సూచనలుగా ఉంటుంటుండగా ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి కనికరించండి కృప చూపించండి నా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి నిర్లక్ష్యంగా ఉండకుండా మత్తులుగా ఉండకుండా నాయన మీరు ఆకడ సూచనలు ఎరిగిన ప్రతి ఒక్కరూ నాయన వారి యొక్క జీవితాలు మేమంతా కూడా ప్రభా మా జీవితాలను మేము కట్టుకొని మీరు అక్కడికి సిద్ధపడాలని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అది మహా ఉగ్రత దినం తండ్రి బహు భయంకరమైన దినం ప్రభా ఆ దినం నుంచి మేము తప్పించబడాలన్నా మీరు మిమ్మల్ని మహింపరచాలన్నా ప్రభావ తండ్రి మేము ఆత్మీయంగా బలపడాలా నా మీ ఆజ్ఞలు మేము మీకు సంపూర్ణంగా విధేయత కలిగి నా ప్రభా జీవించాలా అటువంటి రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ తండ్రి మీ ప్రణాళిక మీ చిత్తము మీ ఉద్దేశమున్న తండ్రి నా జరుగుతున్నప్పుడు ప్రభా మా ఆత్మీయ జీవితాలు మేము సరి చేసుకొని ప్రభా మీకు తగినట్లుగా మీకు లోబడి జీవించేటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ఉగ్రత నుంచి నైనా ప్రభావ ఈ యొక్క దినాల నుంచి నా ప్రభావ తప్పించుకోవడానికి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం నా ప్రభావ అనేక మంది జనాలు ప్రభావ ప్రాముఖ్యంగా కేరళాల తండ్రినైనా ల్యాండ్ స్లైడ్ ఎంతో మంది వందల మంది ప్రజలు చనిపోతూ వచ్చినారు ప్రభా తండ్రి నైనా హఠాత్తుగా జరిగిపోయింది తండ్రి వారు కూడా ఎంతో మంది మరణించినారు ప్రభా ఎంతో మంది నిరాశలు ఎంతో మంది నా ప్రభా ఆస్తులు కోల్పోయిన తల్లిదండ్రులు కోల్పోయినారు బిడ్డలు కోల్పోయినారు తండ్రి ఎంతో దారుణమైన స్థితిగతులు ప్రాంతంలో ఉన్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకోనండి కనికరించండి నా ప్రభా అక్కడ మీ శాంతి సమాధానంగా ఇచ్చేయండి ఎవరైతే నిరాశ్రలుగా మిగిలిపోయినారో వారికి మీరే తోడయండినైనా కావాల్సిన అనుగ్రహించండి ఇంకా నా ప్రభా రెస్క్యూ ఆపరేషన్స్ అవి జరుగుతుండగా సహాయపడండినైనా ఇంకా ఎవరైనా అక్కడ ప్రభావ ఇల్లుకుని ఉంటే కూడా సహాయ మీరే కృప చూపించండి అనేక మందిని కాపాడినారు ప్రభా ఇంకా అనేక మందినైనా ఇబ్బందులు ఉంటుండగా వారిని కూడా తండ్రి తప్పించడం సహాయం చేయండి అయినా ప్రభా కనికరించండి కృప చూపించండి నాయన సహాయపడమని వేడుకుంటున్నాను తండ్రి మా దేశ ప్రజలను కూడా బట్టి మీ పాదాల చెంత మొర పెడుతున్నాను మా దేశం తండ్రి అంత కత్తుకున్న ప్రభావ భయంకరమైన స్థితిలో నా తండ్రి నాయన మీ స్వార్థ వినే పరిస్థితిలో లేరు ఆటంకిస్తూ ఉన్నారు ప్రభా తండ్రి సత్యాన్ని వినకుండా తండ్రి అటగిస్తున్నారు ప్రభావ తండ్రి సత్యాన్ని వినడానికి కూడా చెవి యొక్కని స్థితిగతుల్లో తండ్రి నాయన బహుదూరంగా వెళ్ళిపోతున్నారు తండ్రి వారి హృదయ కాటిని ఆయన తొలగించండి వాళ్ళ తొలగించండి వారి మనోనేత్రాలు వెలిగించండి ప్రభావ తండ్రి నైనా సత్యాన్ని తెలుసుకోవడానికి నైనా మాటలను గ్రహించడానికి సువార్తను గ్రహించడానికి సహాయపడండి ప్రజల దగ్గరకు సువార్త వెళ్లకుండా ఆటంకిస్తున్న ప్రతి చీకటి శక్తులను ప్రతి నాయన సంస్థలన్నింటినీ ఏసో క్రీస్తు నామంలో కూల్చివేయమని తండ్రి మా ప్రభ మా దేశం అంతా కూడా నీ దేశంగా మారాలా ప్రభావ మా దేశ ప్రజలందరూ కూడా వాళ్ళు అంధకారం నుంచి బయటపడాలా ప్రభావ మారు పొంది రక్షణ పొందాలా ప్రభావ మీరే కనికరించమని కృపచూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఎంతో జనాభా కలిగిన దేశం ప్రభు తండ్రి మా దేశంలో తండ్రి నేను రక్షణ కార్యం జరిగించండి ఇన్ని వందల కోట్ల మంది జనాభా ఉన్న తండ్రి నేను నా ప్రభా ఉంది చాలా తక్కువ మంది ప్రభు కాబట్టి తండ్రి మా దేశంలో ఇంకా అనేక ప్రాంతాలలో నేను అనేక మంది కూడా మారాల్సి ఉంది తండ్రి ప్రభావ మీ ప్రణాళిక మీ చిత్తమున్న తండ్రి మా దేశం పట్ల బయలుపరచండి మా దేశం కూడా సరస్వతిలో రావడానికి సహాయం చేయండి నా ప్రభు తండ్రి హరీత్గా కూడా ప్రభావ పరిచర్య జరగడానికి నటి పరిచర్య జరగడానికి మీకు సహాయపడండి కఠినమైన పరిస్థితుల్లోనూ తండ్రి బహు భయంకరమైన విగ్రహ రాధీన ప్రాంతాల్లోనూ బహు మూర్ఖులైన ప్రజల మధ్యను కూడా తండ్రి నటి అపోస్తులు నిలబడి నేను చెప్పి పరిచర్ చేశారు ప్రభావ వారు అంధకారాన్ని నా ప్రభులు అంధకారాలు కలిగి మండేలాగా విలిగేలాగా చేశారు ప్రభావ ఈ రీతిగా తండ్రి నేను ఆ రీతిగానే ఈ రోజు కూడా నా ప్రభాటువంటి పరిచయం జరగాలని చెప్పి సాయపడండి నా తండ్రి మీ చిత్తం ఇక్కడ సంపూర్ణంగా మా జీవితంలో మా దేశంలో నెరవేరాల ప్రభావ అటువంటి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అధికారులకు నేను అందరికీ కూడా మీకు అనుగ్రహించండి మా దేశం తండ్రి అంతకంతకున్న ప్రభావ ఆర్థిక నష్టాల్లో పోతుంటుండగా ప్రభావ నా తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఉద్యోగాలు లేవు ధరలు ఎక్కువైనాయి ఎంతో భయంకరమైన స్థితి బయట ఉంది ప్రభా కానీ అంతా కూడా నా తండ్రి తండ్రి మసి పూసి మారేటికాయ చేసినట్టుగా తండ్రి ప్రభా ఏది కూడా కనిపించకుండా చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం బహు భయంకరమైన స్థితిలో ఉంటున్నారు ప్రభావ తండ్రిని ఆయన కనికరించండి మా అధికారులు జ్ఞానం ఈ పరిస్థితి నుంచి ఆయన చక్కబెట్టుకోవడానికి నాయన మన వారికి ఆ ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ మారు పొంది రక్షణ పొందులాని మీరే సహాయపడమని ప్రార్థిస్తూ సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిచయను మీరు దీవించండి ఆశీర్దించండి సంఘాలన్నిటినీ కూడా ప్రభా మీరే నైనా సర్వసత్యులను నడిపించమని ప్రార్థిస్తున్నాం నేటి దీనిలో తండ్రి ప్రాముఖ్యంగా నీ భయభక్తులు లేవు ప్రభావ నువ్వన్ని ఆర్థులు అంటే భయం తండ్రి లెక్క లేదు ప్రభావ తండ్రినైనా ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి నిర్లక్ష్యంగా మత్తులో జీవిస్తూ ఉన్నారు తండ్రి వాక్యం వినే ఓపిక శ్రద్ధ కూడా లేదు తండ్రి నైనా భయంకరమైనటువంటి స్థితిలో బహు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తండ్రి నేటి సంఘాలు ఉన్నాయి తండ్రి నా ప్రభా నాయన తింటుకు నాయన మోసిన తండ్రి పర్వతం ఎక్కినప్పుడు తాగుటకు ఆడుటకు లేచినట్లుగానే తండ్రి ఈ రోజు మనుషులు ఆరీతిగానే తయారైన ప్రభావ తింటున్నారు తాగుతున్నారు ఆడుతున్నారు కానీ తండ్రి మీ ఆజ్ఞకు మీ స్వరానికి నాయన లోబడేవాళ్ళు మీ మాట వీళ్ళు లోబడే వాళ్ళు ఈ దినంలో లేరు ప్రభావ కాబట్టి తండ్రి నేను ప్రతి ఒక్కరు తండ్రి నేను వారి యొక్క ఆయుమ జీతాలు సరి చేసుకోవాలా ప్రతి ఒక్కరు సర్వసత్యంలోనికి రావాలా ప్రభావ తండ్రి మత్తు నుంచి విడుదల పొందాలా ప్రభావ తండ్రి సత్యాన్ని ఎరగల నీ హృదయాన్ని ఎరగల నీ హృదయానికి తగినట్లుగా మీ మనసుకు తగినట్లుగా మీ చిత్తాన్ని జరిగించేవారుగా మిమ్మల్ని మహింపరిచే వారిగా నాయన సిద్ధపడడానికి సహాయం అని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడికి ప్రతి ఒక్కళ్ళు సిద్ధపడ్డానికి మీరే కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి నా ప్రభా తండ్రినైనా గొప్ప దేవుడు నైనా ప్రభా తండ్రినైనా ప్రభా లోకం కన్నా కూడా తండ్రి నీ ఇంటికే ఎక్కువ తీర్పు ఉంటుంది ప్రభావ ఎందుకనంటే తండ్రినైనా లోకము తెలియక చేస్తుంది ఆయన మీ ఇంటి వారైతేనే తండ్రి తెలిసి తెలిసి చేస్తూ కాబట్టి తండ్రి అటువంటి పరిస్థితుల్లోనికి నన్న నేటి ప్రజలు పోకుండా మీరే సహాయపడండి కనికరించండి కృప చూపించండి మా దేశం అంతా మా దేశంలో ఉన్న సంఘాలన్నీ కూడా ప్రభావ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ కూడా ప్రభావ నన్న కట్టబోయట్టుకు తండ్రి నైనా వారి తండ్రి నేను రాకట సిద్ధపడటకు మీరే కృప చూపించి మనం తండ్రి నా ప్రభావ మా మా గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి వారి కుటుంబాల్లో మీ పనులకు శాంతి సమాధానం ఇచ్చండి వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి ఆశీర్వదించండి నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకుని ప్రవాహ ని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగే మీరు సహాయపడమని ప్రార్థిస్తూ ప్రభు కలిగిన తండ్రి నాయనా ప్రభ ఎవరెవరైతే ఇంకా నా తండ్రి నీ వైపు ఆశగా చూస్తూ ఉన్నారు నా ప్రభ ఎవరైతే నా ప్రభ నీ కొరకైనా మొర పెట్టుకుంటూ నా ప్రభ దీనిలాగా నీ వైపు ఉన్నారు ప్రభ అనారోగ్యంతో వ్యాధులతో బాధలతో ఆర్థిక ఇబ్బందులతో తండ్రి సమస్యలతో ఉదయంలో నెమ్మది లేకుండా ప్రభా నీ వైపు చూస్తూ ఉన్నారు వారందరినీ బట్టి కూడా మీ ఆదల చెంత మొర పెడుతున్నాం జీవితాల్లో మీరు కార్యం జరిగించండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా ప్రభా నెమ్మదినిచ్చే దేవుడు నీవు తండ్రి సమస్తములు నిర్మించి నిర్వహిస్తున్న దేవుడు నువ్వు ప్రవ్వ నువ్వు తప్పన్న తండ్రి ఎవరు కూడా ఈ లోకంలో ఏమీ చేయలేరు ప్రవ్వా నీ ఆజ్ఞ లేనిదే ఏది లేదు ప్రవ్వ కాబట్టి తండ్రి మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాను కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నన్ను మీరు నన్ను మేలు దయించమని ప్రార్థిస్తూ తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ప్రభావ నీ హృదయం మెరిగి నా తండ్రి నీకు లోబడి నీ భయభక్తులు కలిగి మీకు విధేయత కలిగి జీవించినట్లు కృప చూపించమని హరీదుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ఇంతవరకు తండ్రి మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వంద నాలుగు కృతజ్ఞతాస్వతులు స్తోత్రములు చెల్లించుకుంటు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దాయి మన పరిశుద్ధ నామంలో ప్రార్థించి వెడుకుంటున్నాను తండ్రి పరిశుద్ధులకు తంది గొప్ప దేవ ఇసయ ఇంతవరకు ప్రభావ మీరు మా మధ్యలో ఉండి ప్రవ ఎన్నో విషయాలు మాతో మాట్లాడినందుకే నీకు ఎంతో వందనాలు విత్తబడిన ప్రతి వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి మీ వాక్యానుసారంగా మేము జీవించి బిడలుగా మమ్మల్ని తయారు చేయను అయినా మీరు ఆకట బహు తొరగి ఉంది ప్రొవ మేము సిద్ధపడాలా అనేకులు మేము శిష్యులుగా తయారు చేయాలా ప్రవ అనేక చోట్ల వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించాలా సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టి శువార్త ప్రకటించాలా ప్రేవా నమ్మిన అర్పించి మీరు ఆఖరికి మమ్మల్ని అందరం సిద్ధపచ్చుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థన తండ్రి ఆ మెయిన్ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం పరిశుధాత్మ నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడైను గాక ఆ మెయిన్ ప్రెజల